అలలియ స్తోదం ప్రభ పరిశుద్ర గొప్ప దేవ ఏస మారక్షణకర్త జీవం గల దేవ జీవాధిపతి ఏసైయా రక్ష మీకు ఎంతో లెక్కలేనని వందనల్ ప్రభా ఏసు క్రీస్తు నామం ఆన్లైన్ ప్రార్థనలో మేము కూడి ఉన్నాం దేవా ఆన్లైన్ ప్రార్థనలో మీరు దిగండి ప్రభు ఎటువంటి ప్రభా కనెక్షన్స్ అలయ్య ప్రభా ఏసే మీకు ఎంతో లెక్కలేనని వందనాలు ప్రభా మీ యొక్క మీ యొక్క కనికరంలో దేవ గొప్ప ఆత్మకార్యం మీరు జరిగించండి ఏసు ప్రభా త్వరగా రానే రప్పించండి ప్రభా మీ నామ మహిమార్థమై చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థనలు సేవా ప్రభావ విస్తరించాలా ఫలించాలా అభివృద్ధి పొందాలా అగ్ని అభిషేకం ఆత్మాభిషేకం ప్రతి ఒక్కరికి మీరు దయచేసి ముందుకు నడిపించండి ప్రభావా పరిశుద్ధురా గొప్పదివా మీకు వందనాల ప్రభా మీరిచ్చే జీవజలం ప్రభా ఎప్పటికీ కూడా దాహం కాదు ప్రభా ఆ జీవజలం ప్రభావ మేము తాగుతూ ముందుకు నడవాలా ప్రభావ మీరు అక్కడ వచ్చేంత వరకు అనేకులకే ఆ జీవజలాన్ని మేము పోయాలా ప్రభా వాళ్ళు కూడా ప్రభా స్థిరంగా బలపడాలా మిలో ముందుకు నడవాలా సహాయం మీరు దయచేసి వాక్యం చేస్తే మీరు మాతో మాట్లాడి మా హృదయం స్థిరపరచండి ప్రభా బలపరచండి ప్రభా మీ నామం మహిమ పొందుటక ఏసు ప్రభా సహాయపడమని ఏసునామన ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఓ యేసు ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధితును నిన్నే ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధింతును ఎవరు లేరయ్యా నాకున్నది నీవయ్యా ఎవరు లేరయ్యా నాకున్నది నీవయ్యా నీవే చాలయ్యా నీ దీవెన చాలయ్యా నీవే చాలయ్యా ని దీవన చాలయ్యా ఓయసు నిన్నే ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధింతును ఓయసు నిన్నే ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధితును ధనమో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 ఆరాధితును ఓ సు నిన్నే ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధించు మామవు నీవయ్యా నానవు నీ వయ్యా మామవుని వయ్యా మా నాన్నవు నీవయ్యా మా తోడు నివయ్యా మా నీడ నీవయ్యా మాతోడు నియ్యా మా నీడ నీవయ్యా ఓయేసు నిన్నే ఆరాధితును నా తన్ీ నిన్నే ఓ ఓయేసు నిన్నే ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధించును మరువా బోకయ్యా నేను మరచిపోనయ్యా మరువా బోకయ్యా నేను మరచిపోనయ్యా బ్రతుకాలేనయ్యా ఈ మాయాలోకంలో బ్రతుకాలేనయ్యా ఈ మాయాలోకంలో ఓయేసు నిన్నే ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధితును ఓయేసూ నిన్నే ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధితును మేడలు వద్దయ్యా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 నీ సన్నిధి చాలయ్యా ఓయేస్తూ నిన్నే ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధితును ఓయేస్తూ నిన్నే ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధితును ఎప్పుడు వస్తావో మీరు అక్కడ ఏ ఎప్పుడు వస్తావో నీరాకడ ఏ క్షణము వేచి ఉన్నాను కనిపెట్టి ఉన్నాను వేచి ఉన్నాను కనిపెట్టి ఉన్నాను వయసు నిన్నే ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధితును ఓయేసూ నిన్నే ఆరాధింతును నా తండ్రి నిన్నే ఆరాధింతును సర్వము నీవయ్యా సమస్తము నీవయ్యావము నీవయ్యా సమస్తము నీవయ్యాగం నీవయ్యా నా జీవం నీవయ్యాగం నీవయ్యా నా జీవం నీవయ్యా నిన్నే ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధితును ఓయేసు ఆరాధితును నా తండ్రి నిన్నే ఆరాధించును అలలుయ అలలు సరే దేవుని వాక్యం సరే చిన్నగా ప్రార్థన చేస్తాం నూతన ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ సర్వశక్తి మంత్రుడ సర్వనతుడ మహోన్నతుడ మహాగణ ప్రభా నా తండ్రి నీకే వందాలేసయ్య కృపా సత్య సంపూర్ణ జీవం వల తండ్రి ఈ గడిచిన కాలం ప్రభా మమ్మల్ని సులుషితంగా కాపాడినైనా ఈ కృపలో భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలకులు నిలబెట్టుకున్నారనైనా దివారాతులు మమ్మల్ని కాచి కాపాడి ఇక దినానికి ప్రభా మీకు నూతనమైన కృపను నూతనమైన అభిషేకాన్ని మాకు అనుగ్రహించి నడిపించవంత అదిష్టమైన గొప్ప దేవా నీకు వందాలేసయ్య మీ వాక్యమే ధ్యానించబోతుందిగా నా దేవా మీరే మాకు సహాయకు నడిపించండి మీ ఆత్మ నడిపించి దేండి మా తలంపులు మా ఆలోచన సమస్యను కొట్టువేయండి ప్రభావ మీకు తలంపులు చోటిస్తున్నాం తండ్రి మా ప్రవర్తన అంతటిని తండ్రి మీకు అధికారం కొనం మీకు సమర్పించుకున్నమైనా మీకు పరిశుద్ధాత్మ ధర్మం నడిపించండి నా దేవ రాని విడి మీ నడిపించండి ప్రతి ఆటంకాలు కొట్టివేసి తండ్రి మీరే మాతో మహింపొందుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామని ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ హలూయ వాయిస్ వినిపిస్తుందా శ్రావణ్ రోమి రాసిన పత్రిక అప్పుసైన పౌలు రోమి రక్షణ పత్రిక పదిహేను అధ్యాయంలో నుంచి మనం ఒక వాక్యాన్ని చూసుకుందాం రోమిల్ రక్షణ పత్రిక పదిహేనో అధ్యాయం మొదటి వచ్చినంలో కాగా బలవంతులమైన మనము మనము మనము మనను మనమే సంతోషపరచుకొనక బలహీన దౌర్బల్యమును భరించటకు బద్దులమై ఉన్నాము తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేనైన అతని ఎందు అతన్ని సంతోషపరచవలను క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకునలేదు గాని నిన్ను నిందించే వారి నా మీద పడేను అని రాయబడినట్లు ఆయనకు సంభవించాను ఎలా అనగా ఓర్పు వలను లేఖనం మనకు నిరీక్షణ కలుగుటక్క పూర్వ ముందు మనకు బోధ నిమిత్తము రాయబడి ఉన్నవి వారేకభావం గలవారై ఏకగ్రీవముగా మన ప్రవ్వైన ఏసుక్రీస్తు తండ్రి యొక్క దేవుని మయమపరచ నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారం ఒక గలవారై ఉండునట్లు ఓర్పునకు ఆదరణకు కడత యొక్క దేవుడు మీకు అనుగ్రహించినగాక చూడండి పౌలు ఇక విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు రోమా అనే సంఘానికి పౌలు ఒక పత్రిక రాస్తున్నాడు అంటే ఈ సంఘంలో ఈ యొక్క సంఘంలో చాలా మంది బలవంతులు ఉన్నారు అంటే ఆత్మలో సంపూర్ణంగా బలపడిన వాళ్ళు ఉన్నారు చూడండి ఎందుకంటే ఇది ఎందుకో పౌలు ఈ విషయం జ్ఞాపకం చేస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా అర్థం చేస్తున్నప్పుడు బలవం బలవంతులైన మనము అంటే మనల్ని మనమే సంతోషపరచుకొనక చూడండి ఎందుకంటే నేను బలవంతుణ్ణి నేను బలవంతుణ్ణి నేను ఇంకా బాగున్నాను అని చెప్పి మనం అనేది ఎందుకు ఈ పౌలు యొక్క విషయం చెప్తున్నప్పుడు మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ యొక్క సంఘంలో ఎంతో చాలా మంది ఉంటారు కదా సంఘం చాలా మంది ఉంటారు కొంతమంది ఆత్మీయంగా ఎదిగిన వాళ్ళు ఉంటారు కొంతమంది ఇప్పుడు ఎదుగుతున్న వాళ్ళు ఉంటారు కొంతమంది అప్పుడే స్టార్ట్ అయిన వాళ్ళు ఉంటారు ఇంకా వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటారు రక్షణ పొంది ఎట్లా ప్రభులు తెలుసుకోవాలని ఇంకా ఆశగలిగిన వాళ్ళు ఉంటారు అంటే రకరకాలమైన వ్యక్తులు ఉంటారు అన్నట్టు కానీ వాళ్ళలో కొంతమంది ప్రభులో బలపడిన వాళ్ళు ఉంటారంట కానీ ఆ బలపడిన వాళ్ళు ఏం చేయాలంట మనకు మనమే బలవంతులై ఉండక చూడండి మనల్ని మనమే బ సంతోష పెట్టుకోనక అంటే సంతోష పెట్టుకోవాలంటే చూడండి ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా కాబట్టి చాలా మంది మనం చూస్తుంటాం కదా నేను ఆత్మీయంగా బలపడ్డాను చాలు నాకు అంతే నేను మంచిగా చాలు అని సంతోషపడతా ఉంటాను ప్రవ్వా నాకు ఇన్ని సత్యాలు నాకు బయలుపరిచిన ప్రవ్వా ఎన్నో విషయాలు నాకు మీరు నాకు బయలుపరచిన ప్రభావా నీకు వర్ణాలు ప్రావని మన సంతోషపడతా ఉంటాం మంచిదే కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే మనం మనమే సంతోషపరచుకొనక బలహీనల దౌర్వ దౌర్బల్యములను భరింపుటకు బద్దులమై ఉన్నాము అంటే వాళ్ళ బలహీనతలు కూడా మనం భరించటకు మనం బద్దులమంటే వాళ్ళు కూడా మనలాగా ఆత్మీయ దశలో అని అనే ప్రయాసం మనం పడాలంట అంటే మనకు మనకి సంతోషము వాళ్ళతో మనం పంచుకోవాలంట చూడండి ఏ రీతిగా ఇది చాలా కష్టమే కదా ఎందుకంటే చాలా మంది మన సంఘాల్లో మనం చూస్తాం కదా కొన్ని సీక్రెట్స్ కొన్ని దేవుడు నీకు బయలుపరిచిన వాక్యాలు ఈ ఈ కాలంలో మనం చూసినప్పుడు సంఘాల్లో కానీ నీకు ఎక్కడైనా సరే ఎక్కడనే కావచ్చు ప్రత్యేకంగా చాలా దిక్కడ కావద్దు ఎక్కడనే కావచ్చు ఎందుకంటే మనం మనకు చూస్తూ ఉంటాం ఇవన్నీ కానీ దేవుడు నీకు అంతగా నేను ఒక నువ్వు దేవుడిని ఒక పాస్టర్ వైయుండి ఒక పాస్ట్రమ్మ వేయండి ఒక సేవకుడు వైండి సేవ చేస్తూ సువార్త ప్రకటిస్తున్నప్పుడు దేవుడు నీకు వ్యక్తిగతంగా ఎన్నో విషయాలు నీకు బయలుపరిచినప్పుడు అది ఇతరులకు పంచుకోవాలా అనే విషయము పావులు ఇక విషయాన్ని సంఘానికి జ్ఞాపకం చేస్తారు కానీ ఈ సంఘంలో ఆ రీతిగా లేదు ఈ సంఘం లేని కాదు ఇప్పుడు ప్రపంచంలో చాలా మంది కొన్ని సంఘాలు లేదు ఎవరో దేవుని కృప ఉన్న వాళ్ళు ఈ వాక్యాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న వాళ్ళు పంచుకోవటం తప్ప మిగతా వాళ్ళు సరే దాని ఏం జరుగుతుంది దాని ఏం జరుగుతుంది కాబట్టి అసలైన సత్యం వాళ్ళు మర్చిపోతున్నారు అన్నట్టు అసలైన సత్యం వాళ్ళు మర్చిపోతున్నారు చూడండి అది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా చూడండి ఏముంది అక్కడ బలహీనుల దౌర్బల్యములను భరించుటకు బద్దులమై ఉన్నాము చూడండి ఎందుకు ఏ రీతిగా ఉన్నప్పుడు తన సహోదరునికి క్షేమాభివృద్ధి కలుగునట్లు తన పొరుగువానికి చూడండి మన పొరుగువారు ఎవరు మన పొరుగువారు ఎవరు చెప్పండి ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు చూడండి పొరుగువారి గురించి మాట్లాడుతున్నాడు పొరుగువారు ఎవరు రక్షణ పొందినవాడు ప్రభుని తెలియని గురించి మాట్లాడుతున్నాడు అంటే ఈ చూడండి ఒక దేశంలో మన సహోదరుల నిమిత్తం కావచ్చు మన పొరుగువారి గురించి ఇవ్వం కావచ్చు రెండు విధాలుగా మనం అర్థం చేసుకోవాలా ఈ వాక్యాన్ని ఏ రీతిగా అన్నప్పుడు మొదటిది ఏంటంటే దేవుని బిడలై క్రైస్తవ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు ఆత్మీయంగా సంపూర్ణంగా నువ్వు బలపడుతున్నప్పుడు ఇంకా సంపూర్ణంగా కాలేదు కూడా సంపూర్ణంగా కాలేదు సంపూర్ణ సాగిపోదము అని అన్నాడు పౌలు అంటే ఇంకా పౌలు అప్పటికీ సంపూర్ణత కాలే ఆయన ప్రయాసపడుతున్నాడు ప్రభులు సంపూర్ణంగా పోవాలని పోతున్నాడు కూడా పోయింది ఆయన చివరికైనా పరుగును కడముట్టించుకున్నాడు చెప్తాడు అక్కడ తిమోతి రాసిన పత్రికలు నాకు నా పరుగు నేను కడముట్టించుకున్నా నా సాక్ష్యాన్ని నా విశ్వాసాన్ని కాపాడుకున్నా అంటాడు అంటే ఆయన ఎంతగా ప్రయాసపడినొచ్చు కానీ ఆయన ఒక్కడే ప్రయాసబడిందా లోకంలో ఎంత మందిని కొన్ని లక్షల మంది కోట్ల మంది రక్షలకు నడిపించిండి ఆయన చూడండి పౌలు పోలే సంపులు ఎప్పుడు రండి అన్నాడు పౌలు ప్రతి సంఘంతో అంటే ఆయన అంత బల బలవంతుడిగా ప్రభులకు బలపరచబడి కూడా అనేకులు ఆ బలాన్ని పొందుకునేలాగా ప్రభు ఆ నుంచి అనేకమైన మేలులు అనేకమైన ఆత్మీయంలో పొందుకోవాలని ఆయన కూడా అనేకులకి దివారాత్రులు తన సేవలో వెళ్ళి అనేకులు ప్రకటించినట్టు మనం చూస్తాం అంటే ఆయన ఆయన గొప్పగా అనుకోలే ఆకాశం మహాఆకాశంలో వెళ్ళిపోయింది ఆయన కానీ అది వాళ్ళందరూ చెప్పినా కొండీ సంఘానికి అంటే ఈ చివరి కాలంలో ఉంటున్న చాలా మంది క్రైస్తవ జీవితంలో కొంతమంది ఎందుకు క్రైస్తవ జీవితం ఈ రీతిగా బలహీనమైపోయింది ఎందుకు వాళ్ళ ఇంకా ఆత్మలను ఇంకా ఒక స్థాయిలో నిలబడి వన్ లో ఉండి ఇంకా టూ పర్సెంట్ నుంచి అట్లా ఎందుకు పోవట్లేదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకి తెలియక రెండోసారి ఏంటంటే వాళ్ళు ప్రకటించక మూడోది ఏంటంటే తెలిసి కూడా నిర్లక్ష్యంగా జీవించడం కానీ అది ఏ మనం ఏ స్థితిలో ఉన్నాం ఈరోజు చూడండి దేవుడు మనకి ఎందుకు ఈ విషయాన్ని మనకు మాట్లాడుతున్నప్పుడు చూడండి మనము అంతగా బలపడలే ప్రభులో ప్రయాసపడుతున్నాం బలపడటానికి మనం సంపూర్ణంగా పోవటానికి ప్రభులో మనం ప్రయాసపడుతున్నాం కానీ మన ప్రయాసంలో పడుతున్నప్పుడు కూడా మనతో పాటు ఇతరులు కూడా ఆ ప్రయాసం నువ్వు నడిపించాలా ప్రభుత్వం నడిపించాలా అని మనం అలాంటి అలాంటి దృక్పథం మనకు ఉండాలా అలాంటి ఆశ మనకు మనకు నా బాధ నేనే భరించలేకపోతాను నేను నేనే బాధల నీ బాధ అనేది కాదు ఇది శరీరమైనది కాదు అది ఆత్మీయమైన జీవిత విధానం కాబట్టి ఆత్మీయ శరీరమైన జీవితంలో అంటే నువ్వు కొంతసేపు భారం మోసుకుంటూ తర్వాత కొంతసేపు నాకు లేదు నేను ఎత్తుకుంటా అని చెప్పి మళ్ళీ నువ్వేం చేసి కొంత ఆయన ఆ భారాన్ని నువ్వు చూడలేక నువ్వు పంచుకుంటూ అది ఫిజికల్ గా కానీ స్పిరిచువల్ గా కూడా మనం పంచుకోవాలా కొంతమంది ఫిజికల్ గా పంచుకుంటూ స్పిరిచువల్ గా పంచుకోరు కొంతమంది స్పిరిచువల్ గా పంచుకుంటూ ఫిజికల్ గా పంచుకోవాలి అంటే రెండు విధాలుగా ఉంది అనట్టు కాబట్టి మనం అన్నింటిలో మనం సమంగా ఉండాలా అనే విషయం ప్రభు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఇది సంఘాల గురించి చెప్తున్నాడు ఎందుకంటే చివరి కాలంలో అనేకులు ఇంకా బలహీనంగా ఉన్నారు వాళ్ళు ఇంకా అట్లనే ఉన్నారు మరి వాళ్ళకి ఎవరు శుభార్త ప్రకటించాలి ఎవరు బలపరచాలా నువ్వు ఆత్మీయంగా బలపడి మనం మనం సంతోషపరుస్తున్నవే కానీ ఇతరులకు ఆ సంతోషం మనం మనం చెప్పిన వాళ్ళకే మనం చెప్తున్నాం కదా కానీ తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు బలహీనతలు ఈ లోకంలో మరి వాళ్ళకెవరు చెప్పాలా అదే చెప్తుంది ఇక్కడ వాక్యం ఏముందా తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి అంటే మనలంటే సంఘంలో ఉన్నవాళ్ళు ఈరోజు మనం ప్రతి వాడును ఎవరంటే రక్షణ పొందిన వాళ్ళకు వాళ్ళకి మేలైన దాన్యందు అతన్ని సంతోషపరచవలను చూడండి మేలు సంతోషం మేలు రావాలి అంటే కేవలం ఏసు ద్వారానే నీకు సం సంపూర్ణమైన సంతోషం రావాలంటే కేవలం ఏసు ప్రభు ద్వారానే ఏ రీతిగా నీ ద్వారా దేవుడు వాళ్ళకి సంతోషం కలిగిస్తాడు ఎందుకంటే నీలో ప్రభు వాక్యము వాళ్ళకు మనం ఆ బలహీనతల్లో ఆ కష్టాల్లో మనం ఎప్పుడైతే వాడు ప్రభుని తెలుసుకుంటాడు ఇది ఎవడో నాకు తెలియదు నా పొరుగువాడి కానీ నాకు ఇంతగా సహాయపడతాడు అని వాడికి వాడు వాళ్ళ మైండ్ ఓపెన్ అయిపోతుంది చూడండి ఆ రీతిగా చేయకపోవటం వల్ల ఎంతో మంది రక్షణలోకి రాకపోతున్నారు కూడా ఇష్టాలు ప్రజలు కారణం ఫస్ట్ మన ఆది మనం మొదట్లో చూస్తే అన్నిలో ప్రాంగణంలో పెట్టినప్పుడు దేవుడు పెడతారు మోసే ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు మోసగా దేవుడు చెప్తాడు అన్నిలో ప్రాంగణంలో ఉంచు అని ఇక్కడికి వచ్చి వాక్యం వినిపోతారు వాళ్ళు ఏం చేసిరు అన్నిల లోపలికి రానివ్వలే వాడు పొరుగువాడు వాడితో మనకేం పని వాడు ధర్మశాస్త్రం తెలిసిన వాడు కాదు వాడు మనకు అవసరం లేదని చెప్పి త్రోజేసిరు వాళ్ళు అన్నిళ్ళే చూడండి ఈ రోజు కూడా జరుగుతుంది అదే కాబట్టి దేవుడు మనకు ఏ రీతిగా మనతో మాట్లాడుతున్నప్పుడు మన పొరుగు కూడా మనం కూడా సో వార్త చెప్పాలి కదా మనం మనమే బలహీనపరచుకోవాల ఒకప్పుడు మనం కూడా ఆ రీతిలో ఉంటుంది కదా ఒక ఒకప్పుడు ఆ రీతిలో మనం ఉన్నాం కదా కానీ ఆ రీతిగా ఉన్నప్పుడు ఎవరో ప్రార్థన చేసి ఎవరో వాక్యం చెప్తే మనం బలపడినప్పుడు మనము ఇతరులకు ఎందుకు బలపడ బలపరచాలా ఇతరులు ఎందుకు బలపరచకూడదు ఈ విషయం మనం అర్థం చేసుకోవాలా మనం చూస్తాం కదా ఒక మంచి సమరణి గురించి మనం చూస్తాం అక్కడ మంచి సమరయుడు వస్తున్నప్పుడు ఒక వేసుకోవడం ఒక ఉగుమానం చెప్తే అవకాశ వార్త పాద్యాయంలో చూస్తాం అనుకుంటా అంటే ఆ సమరయుడు పోతుడు ఒక దోవలో ఒక ఊరు పేరు లేని వాడు అంటే అక్కడ పేరు లేదు ఒకడు ఆ ఎరుసలే మించిపెట్టి ఎరుకు పట్టానికి పోతున్నాడు సమాధాన్ని విడిచిపెట్టేసి శితమైన జీవితానికి వెళ్ళిపోతున్నాడు వాడికి పేరు లేదు వాడు పోతా ఉన్నప్పుడు దోవలో త్రోవలో ఏం జరిగిందంటే వాడు త్రోవలో దొంగల చేత చిక్కబడి దొంగలు భయంకరంగా కొట్టి కొరకాణంతో వాడిని అక్కడ వాడేసిపోతే ఏం జరిగింది అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఆ ఆ ప్రాంతంలో కూడా ఒక లేవీడు వస్తాడు ఫస్ట్ ఒక యాజకుడు ఫస్ట్ ఒక యాజకుడు వస్తాడు అతను చూస్తాడు కొరపానంతో కొట్టబడినప్పుడు ఆవిడ పొరుగువాడు గలవాడు వాడు తెలియదు ప్రభు అంటే వాడు తెలుసా ఏంది అనేది మనం అర్థం చేసుకోవాలి కానీ అక్కడ మనం అర్థం చేసుకున్న విధానం ఏంటంటే వాడెవరు అతను శితమైన దేశానికి పోతున్నాడు సమాధానం గల పట్టణం విడిచిపెట్టి వెళ్ళిపోతున్నప్పుడు వాడి పొరుగువాడు కావచ్చు ప్రభు రమ్ ప్రభు నమ్ముకున్నవాడు కూడా కావచ్చు ఒక దశలో ప్రభుని విడిచిపెట్టి మళ్ళీ ఈ లోకంలో కలిసిపోయిన వాళ్ళు కూడా ఉండొచ్చు ఆ రీతి కూడా అర్థం చేసుకోవచ్చు మనం కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఒక ఒక ఒక వ్యక్తి దేవుని నుంచి తొలగిపోయినప్పుడు మరి మిగతా వాళ్ళు ఏం చేయాల అక్కడ ఏం జరిగింది అక్కడ ఒక యాజకుడు ఆ త్రోవలో యాజకుడు అంటే దేవుని సేవకుడు దేవుని పరిచర్ చేస్తుడు యాజకుడు ఆ యాజకుడు ఆ త్రోవ నుంచి వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నప్పుడు ఆ త్రోవ పక్కలో వాడు పడిపోయిన తూసి కొర ప్రాణంతో వాడు కొట్టుమిట్లాడుతుంటే రక్తం అక్కడ పడిపోయి కొర ప్రాణంతో వాడు కొట్టుకుంటా ఉంటే వాడు వాడి వాడు ధనాన్ని దోచుకొని అక్కడ పడేసిపోతుంటే ఆ యాజకుడు ఏం చేసిండు అటు చూసి పక్కగా వెళ్ళిపోయింది చూడండి యాజకుడు ఏం చేయాలా దేవుని సేవా సేవ చేసే వాళ్ళు ఎట్టుండాలా తన పొరుగు ప్రేమించాలని వాక్యం చెప్తుంది కదా ఇక్కడ కానీ అక్కడ వాళ్ళు ఏం చేసిండలో చెప్పిన ఉపమానంలో వాడు పక్కగా వెళ్ళిపోయింది అంటే వాడికి వాడే బలపరుచుకున్నాడు నేను ఆచికొని ఈయన్ని కొట్టుకుంటే నాకెక్కడొస్తుంది బాధ ముట్టుకుంటే అంటుకుంటుంది అంటారు చూసినా చెప్తాడు చాలా మంది అంటే వాడు వాడి దగ్గర పోతే ఏమై మనకేమైపోతుందో మనకి ఎంత ఖర్చు అవుతుందో మనకి ఏమవుతుందో ఆ రీతి కూడా ఆలోచిస్తుంటారు సేవకులు కాబట్టి అతను ఆ త్రోవ పక్క నుంచి వెళ్ళిపోయింది కానీ కొంతసేపటికి ఒక లేవిడ్ వస్తాడు అక్కడికి లేవిడ్ అంటే ఎప్పుడు దివసధిలో ఉండేటోళ్ళు వాళ్ళు ఎప్పటికి అదే పోయిన వాళ్ళకి అంటే పాత నినకాలలో అంతగా లేవి గోత్రానికి ప్రారంభించింది ప్రభు కానీ ఆ లేవి వాడు అక్కడి నుంచి వస్తుంటే అక్కడ అతను కూడా చూసి మళ్ళా త్రోవ పక్క వెళ్ళిపోయింది చూడండి ఇద్దరు సేవకులే కదా ఇద్దరు సేవకులే కదా అంటే ఏదైనా మనం ఏ రీతిగా అర్థం చేసుకోగలుగుతాను పౌలు ఏ రీతికి చెప్తుంది ఇక్కడ అంటే ఈ రోజు కూడా ఎంతో మంది బలహీనతలు పడి ఎంతో మంది ఆ రీతికి ఉన్నప్పుడు దేవుని సేవకులు ఆ రీతికి చేయకపోవటం వల్ల వాళ్ళ స్థితి ఎంత భయంకరంగా అయిపోతుంది చూడండి కష్టాలు ఉన్న వాళ్ళు పరామర్శిస్తే వాడు ఆదరణ పొందుతుంది ఎందుకంటే మాట్లాడేది నువ్వు కాదు కదా నీ నీలో ఉన్న దేవుని వాక్యము వారికి చెప్తున్నప్పుడు ఆ వాక్యం ఆ హృదయంలో పోయి అది కార్యశుద్ధికి కలుగు చేస్తుంది ఆదరణ కల్పిస్తూ ఉంటుంది కానీ మనకు మనమే సంతోష పెట్టుకుని మనమనే కానీ ఆ పొరుగు మీద ఎప్పుడన్నా జాలి చూపించనుమా పొరుగు రక్షణ పొందని వాడు చేస్తావు శిష్యులతో శిష్యులతోని మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించినలా మీ ప్రేమ ఏ పాటిది శాస్త్రులు పరిచయలు ఆ చేస్తున్నారు దాస్తుల నీతి కంటే పరిచయంలో నీతి కంటే మీ నీతి అధికం కావాలన్నాడు ప్రభు అంటే వాళ్ళ స్వనీతి ఖచ్చితంగా నీతి నీతిని అనుసరించిన వాళ్ళైతే ఆ పొరుగు వాడిని ఏం చేసేవాళ్ళు హాస్పిటల్ తీసుకొని అడ్మిట్ చేసేవాళ్ళు వాళ్ళు బాగోగులు తీసేవాళ్ళు కానీ వాళ్ళ స్వనీతి వాళ్ళ నీతి సొంతది మేమే గొప్ప మేమే ఇది అని చెప్పి మేము ఆజుకుల మేము మేము అగ్రస్నాలు చెప్పి వాళ్ళు గర్వించింది కాబట్టి వాళ్ళు ఆ స్వనీతిని బట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు కానీ మనం ఆ రీతి ఆయన నీతిని మనకు అనుగ్రహించడం మనం ఏ పార్టీ వాళ్ళ నీతి మంత్రుల మనం అంత భయంకరమైన పాపాలు ఉన్న వాళ్ళు మనము దేవుడు తను ఆయన ప్రేమించి మనలో ప్రేమించి తన ప్రాణాన్ని క్రయంగెట్టి మనలో కొనుక్కోండు ఆయన ఆయన నీతిని మనకు అనుగ్రహించిండు ఆయన నీతిని మనకు వచ్చింది ఆయన ఆయన ద్వారా రక్షణనుభవం మనకు ఇచ్చిండు ఉచితంగా ఇచ్చిండు మన వెళ్ళ మన కాస్ట్ ఆయన చెల్లించండు మనకు ఏముంది వేళ చెల్లించడానికి మనకు ఏం లేదు కదా కానీ ఆయన ప్రాణాన్ని పెట్టిండు మన కొరకు చూడండి అంత గొప్ప దేవుడు మన ప్రభు కానీ అంత గొప్ప దేవుడు బిడలమైన మనము ఏ రీతిగా ఉండాలా ఈ చివరి కాలంలో ఎందుకంటే ఈ రీతిగా ఎందుకు ప్రభుత్వం చేస్తుంది ఇప్పుడు ప్రేమించే వారిని మీరు ఏం ప్రేమిస్తున్నారు బానే ఉంది మీ ప్రేమ ఏ పాటిదంటు శాస్త్రులు పరిచయం అక్కడనే చేస్తున్నారు కదా కానీ వాళ్ళ నీటి కంటే మీ నీతి అధికం కావాలన్నట్టు అంటే మన స్పెషల్ అన్నట్టు శిష్యులు స్పెషల్ అక్కడ ఏ చెప్పిన మాట ప్రకారంగా ఆ యాజకులు తో మాట్లాడుతున్నప్పుడు ఏ స్లో తన శిష్యుడితో చెప్తాడు అక్కడ అంటే ఆయన శిష్యులు ఆయనలాగా జీవించాలా ప్రభులాగా జీవించాలని ఆయనకు ట్రైన్ చేస్తున్నాడు అక్కడ కానీ ఈ రోజు దేవుడు మనం ఆయన శిష్యులమే కదా ఆయన మనకు అధికారం ఇచ్చిండు ఆయన మహిమ కొరకు కాబట్టి అది మనకు దేవుడు అని అన్ని విషయాలు దేవుడు మనకు అనుగ్రహించిడు కొన్ని తెలుసుకుంటున్నాం కొన్ని ప్రయాసపడుతున్నాం కాబట్టి ఆ ప్రయాసం ఉన్నప్పుడు మనం ఏ రీతిగా మేలుకరంగా ఉండగలుగుతున్నాం ఈ వాక్యం చెప్తుంది ఆ రీతిగా చూడండి ఆ లేవీడు ఆ ఆ యొక్క యాజికుడు వెళ్ళిపోయినప్పుడు ఒక సమరయుడు వస్తాడు వాడు ఎవడో తెలియదు ఎక్కడుండో తెలియదు ఒక సమరయుడు ఆ ప్రాంతం గుండా వస్తుంటే వాడు ఆ రక్తపు వాడు పడి కొంత కొట్టుకుంటా ఉంటే ఆ సమరయుడు తీసిపోయి వాడు పూటకాలు వద్దకు వెళ్ళి వాడిని పరామర్శించి వాడికి అడ్మిట్ అడ్మిట్ చేసి డబ్బులిచ్చి ఇంకేమైనా తక్కువైతేనే మళ్ళా వచ్చి నెక్కిస్తా ఇతను బాగా చూసుకోమని అప్పజెప్పిండు ఏసు ప్రభు చెప్తాను అక్కడ వీళ్ళు ఎవరు చేసింది మంచిగా అంటే ఆ సమరేడు అంటాడు అక్కడ ఏసు ప్రభు అక్కడ ఎంతమంది ఉన్నారు ఆయన చుట్టూ జన సమూహం శిష్యులు ఉన్నారు ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉంటే అక్కడ ఉద్దేశించి ఆయన అందరూ పరిశాన్ చూడండి ఆయన ఆ జగత్తి పునాది వేయవరక మునిపోయి ఈ సృష్టిలో రాబోయే దినాలు ఏం జరగబోతు ఎట్లా ఉంటారు మనుషులు అనేది ఆయన ముందుగానే చూసి సృష్టికర్త కానీ దేవుడు ఆయన సజీవుడు కదా ఆయన అమరుడు సకల యుగములలో ఆయన రాజు ఆ రాజులకు రాజు ఆయన అలాంటి గొప్ప దేవుడి నుంచి వచ్చిన మాటలు కాబట్టి ఆ సమరయుడు ఆ ఏం చేసిండు ఆ పూటకాల దగ్గరికి తీసుకెళ్లి తన మీద ఎక్కించుకొని వాహనం మీద ఎక్కించుకొని పోయి వాడిని అడ్మిట్ చేసి వాళ్ళు మంచి చేసి చూడండి ఆ రీతిగా చేస్తే వాడు ఎవరో తెలియదు కానీ ఆ సమరయవాడు మనం చూస్తే ఆత్మ నిదేశంలో కావలేవాడు అని అర్థం చూడండి కానీ మనం చూస్తాం బైబుల్లో కావలివాడు అంటే వాచ్మెన్ కావాలి వాడికి అన్ని చూస్తారు కదా నిద్రపోయేవాడికి ఏం ఏం ఏం కనిపిస్తుంది ఏం కనిపించదు నైట్ అంతా అందరు నిద్రపోతూ ఉంటే కావలివాడు ఆ గోపుల మీద తిరుగుతూ ఉంటాడు వాడు దివారాత్రులు ఉంటే ఈ పట్టణం ఏం రాబోతుంది ఏ తెగులు ఏ క్యూడ్ రాబోతున్నాయని ఏ ఏ ఏదొచ్చి పైన పడుతున్నాయి అని చెప్పి అని చూస్తూ ఉంటాడు ఆయన దివరాత్రులు కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ లోపలే ఉన్నారు అన్నట్టు చూడండి అందుకే యశ్ ప్రభు చెప్తుంది కాబట్టి మనం ఆ రీతిగా ఉండద్దు అనే విషయం చెప్తాం ఎందుకంటే ఇది చివరి ఘడియ ఇది చివరి కాలం ఏసు ప్రభు చాలా దగ్గరగా ఉంది కదా మన పొరుగు వారంటే రక్షణ పొందిన వాళ్ళు ఏసు ప్రభుని తృణీకరించిన సమానమే ప్రభులో ఉండి జీవించి నువ్వు లోకానుసారంగా నడి నువ్వు పడిపోయినా కానీ నువ్వు పొరుగుబడితే సమానమే అయినా కానీ ఇక్కడ ఏం చెప్తున్న పౌలు తన పొరుగు వానికి క్షేమాభివృద్ధి కలుగునట్టు ఖచ్చితంగా ఏసు ప్రభు నుంచి నీకు అభివృద్ధి రావాలా సమస్తం నీకు రావాలంటే నీకు ఏసు ప్రభు నుంచే రావాలా కాబట్టి ఆ ఏసు ప్రభుని నువ్వు పొందుకున్న ప్రభుని నువ్వు ఇతరులకు చూపించాలా అనే విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది కానీ ఈ రోజు సంఘాలు అరీతి లేదు నేనే మంచి నేనే గొప్ప నేనే బలపడాలా నేను బలపడితే వాడు బలపడితే నాకెక్కడ ఆపోజిట్కుంటాడు జరిగిందా లేదా ప్రవక్తల కాలంలో ఆ వచ్చి ప్రవచిస్తుంటే ఆయన అమర్ ప్రవక్త ఈడు నాకు వ్యతిరేకంగా వచ్చాడు ఈడేందు ఎట్లా ప్రవచిస్తా రాజుకి మంచి ఆదరణంగా చెప్తున్నా మంచి మాటలు చెప్తున్నా వీడియన్ వ్యతిరేకం చెప్తా అంటే యాజకుడు యాజకుడు పని చేస్తాడు అక్కడ వాడు రాజుతో కలిపి లోకంలో కలిసిపోయాడు కాబట్టి దేవుడు ఇంకొకరు ప్రవక్త లేపాల్సి వస్తుంది మనం కూడా అంతే మన నిర్లక్ష్యం ఉంటే దేవుడు ఇంకొకరు లేపుతాడు కాబట్టి మన ఎందుకు నిర్లక్ష్యం ఉండాలా నువ్వు ఏ స్థితిలో నువ్వు పిలుబడి నువ్వు అదే స్థితి కలిగి నువ్వు ప్రభుని మయం పరచాలా ఆయన సహసారం కలిగి ఉండాలని మనం చూస్తావు లోకాసు వార్తలో నువ్వు ఏ మీరు ఏ స్థితిలో పిలువబడినావు అదే స్థితిలో స్థిరం కలిగి ప్రభుతో సమాధానం ఉండమని చెప్తుంది వాట్సాప్ లోకాసు వార్తలు ఏడో అధ్యాయాన్ని చూస్తాం మనం చూడండి అందుకే మనం అతి క్షణం ఈ విషయాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి చూడండి ఇక్కడ తన పొరుగు వాడికి కలుగునట్లు మీలో ప్రతి వాడును మేనైన దాని అన్నదాన్ని అతని సంతోషపరచవలను ఏసు ప్రభువు ద్వారానే సంతోషం సరే ఈ లోకంలో ఫిజికల్ గా నువ్వు సాయం చేస్తే అతను మంచిదే కానీ వాడి శరీరంకైనా ఇస్తాను ఆత్మకి ఏమి ఇస్తాను ఆత్మ కావాల్సింది క్షేమం సమాధానము వాడు ఆత్మ నడి నశించుకోకుండా వాళ్ళ అది కదా శరీరమైన విధానాలు ఇస్తాం ఆత్మీయమైన విధానాలు కూడా మనం కాబట్టి వాడు ఫస్ట్ వాడికి ఏం అది ఇవ్వాలి ఫస్ట్ అది ఇచ్చిన తర్వాత నువ్వు వాడికి చెప్పి వార్త చెప్తే వాడు వింటాడు ఎందుకంటే వాడు నీ నుంచి పొందుకున్నాడు మేలు కాబట్టి వాడు ఖచ్చితంగా నీ వంటి నీకు రెస్పెక్ట్ ఇస్తాడు అప్పుడు నువ్వు అదొక అవకాశంగా మనం వాక్యం చెప్తాం అలలుయా కాబట్టి ఇక్కడ ఉంది వాక్యం చూడండి క్రీస్తు కూడా చూడండి ఏసు గురించి చెప్తాడు ఇక్కడ క్రీస్తు కూడా తను తాను సంతోషపరచుకోలేదు కానీ చూడండి ఆయన ఎప్పుడుగా సంతోషపరుచుకోలే ఆయనకి ఎప్పుడు సంతోషం చెప్పండి ఎప్పుడు కూడా తన తన బిడలు తీస్తే ఆయన ఎంతగానో వేదన చెందినోడు ఈ రోజైన నా ప్రజలు నా దగ్గరికి వస్తారా నా మాటలు వింటే ఇక బతికే వాళ్ళు తన రెక్కల కింద ఎంతకాలం నేను దాచాలా నేను వెళ్ళిపోతాను చెప్పి ఆయన కూడా ఎంతగానో వేదన చూస్తున్నాడు ఆ ఎరుసం తీసినప్పుడు ఆయన ఏడుస్తారు కదా దేవుని బిడలు తీసినప్పుడు ఆయన ఏడుస్తారు అమ్మలారా నా కోసం ఏడవండి మీకోసం మీ పిల్లల కోసం ఏడమంటాడు అక్కడ కానీ వాళ్ళంతా ఆయన కోసం ఏడుస్తుంది ఈ రోజు క్రైస్తవాళ్ళంతా ఆయన ఆయన కోసం ఏడుస్తుంది కానీ ఆయన ఏం చెప్పాడు మీ పిల్లల కోసం ఏడమన్నాడు ఏడుస్తుంది అట్లా ఆ రీతిగా చూడండి ఈ లెంటు డేస్ లో వాళ్ళ గురించి మనం మాట్లాడము కానీ యేసు ప్రభుత్వ శిలువు గురించే కదా వాళ్ళు లెంటు డేస్ పాటిస్తున్నారు మరి ఆయన సెలువులో మోసేటప్పుడు ఏం చెప్పిండ ఎవరికన్నా గ్యాప్ అని ఎవరన్నా అది అది చెప్పగలుగుతున్నారా ఈ లెంట్ డేస్ లో అలాంటి వాక్యం ఎవరైనా అమ్మలారా ఎరుసమి కుమార్తెలారా మీ నా కోసం ఏడు మీకోసం మీ పిల్లల కోసం ఏడమండి ఎందుకంటే భవిష్యత్తులో గొప్ప శ్రమ రాబోతుంది కాబట్టి అది శ్రమ తప్పించుకోండి వాళ్ళ కోసం వేడమండి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అని ఏసు చెప్తే ఆయన కోసం వీళ్ళు ఏడుస్తుండ్రు సరే మనం ఎంతగానో పశ్చాత్తాపడుతుంది ఎందుకంటే మన పాపమ్మల కొరకు ఆయన మరణించింది కాబట్టి ఆయన సెలవు జ్ఞాపకం చేసుకుంటే మనం పశ్చాత్తాపడుతుంది కానీ ఏసు చెప్పింది ఏంటి మీకోసం నేను వెళ్ళ చెల్లించిన నేను మరణం అన్నంతగా శ్రమ పొందిన మీరు మీ పిల్లల కోసం శ్రమ పాలంటే పిల్లలంటే ఎవరి గురించి మాట్లాడుతుంది అక్కడ క్రైస్తవ సంఘం సంఘం గురించి ఏడవమంటున్నాడు సంఘము శ్రమలపాలు కాబోతుందని సంఘం గురించి ఏడవమంటున్నాడు కానీ ఏడుస్తున్నారా సంఘం గురించి ఉపవాస ప్రార్థన మనం ఈ లెంటి డేస్ లో పాటిస్తే కానీ ఉపవాసం దేనికి సంబంధించిందని మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో చూడండి ఇక్కడ ఏముంది అక్కడ చూడండి నిన్ను నిందించే వాడి నిందలు నా మీద పడేను ఖచ్చితంగా నా మీద నిందలు పడతాయి ఎట్టి పరిస్థితుల్లో మన మీద నిందలు పడతాయి చూడండి అని రాయబడినట్టు ఆయనకు సంభవించాను ఖచ్చితంగా ప్రభుకు సంభవించింది మనకు కూడా సంభవిస్తుంది నిన్న మీద నిందలు వస్తాయి నీ పొరుగు వాళ్ళ మీద ఎందుకంటే నువ్వు ఆ రీతిగా సంపూర్ణమైన ఆయన వాక్యాన్ని నువ్వు పట్టుకొని పోతా ఉన్నావు నిన్ను నువ్వే బలపరచుకోకుండా సంతోష ఈ సంతోషం ఇతరులు కూడా కావాలా ఈ నా సంతోషం పరిపూర్ణంగా అవాలా అంటే ఏసులో సంతోషం అందరిలో పరిపూర్ణం కావాలి కదా అది ఒక శిష్యులకు మాత్రమే పరిమితం అయిందా వాళ్ళకు మాత్రమే పరిమితం అయ్యేంటి వాళ్ళు అక్కడే పాటలు పాడుకొని అట్లనే ఉండేటి కానీ అది అందరికి పోవాలని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ప్రకటించినారు శిష్యులు ఒక్కొక్కరు ప్రాంతానికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించి ఆ సంతోషాన్ని ఆ సమాధానాన్ని ఆ రక్షణను అందరికి చూపించినారు అందరికి ఏసు చూపించింది ప్రతి రక్షణ పొందిడు కదా ప్రతి ఒక్క హృదయాలు నొచ్చుకున్నాయి రక్షణ పొంది అందరూ మార్మూల్స్ పొందినారు చూడండి కాబట్టి తన పొరుగు వారు వచ్చే ఎందుకంటే ఈ అలాంటి వాళ్ళకి ఎవరు పోయి రక్షణ సందేశం ప్రకటించాల కొన్ని విధానాల ప్రభుత్వించే మనకు లాక్డౌన్ లో తన బిడ్డల ద్వారా బయలుపరిచిండు ఎట్లా వాళ్ళకి వాకింగ్ చెప్పాలి ఎట్లా తుర్వాత చెప్పాలని కాబట్టి అందుకే ముందు చూడండి ఎందుకని చూడండి ఇక్కడ ఏల అనగా వలనను లేఖనం వలన ఆదరణను మనకు నిరీక్షణ కలుగు చూడండి ఫస్ట్ ఏంటంట ఓర్పు ఓర్పు వలన తర్వాత లేఖనం వలన లేఖం వల్లని ఆదరణను అంటే లేఖనం అంటే దేవుని వాక్యం వల్ల ఆదరణను మనకు తర్వాత నిరీక్షణ కలుగుటకాయ అంటే ఇవన్నీ కలుగుటకాయ పూర్వ మందు అంటే పాత నిబంధన కాలం నుంచి కొత్త నిబంధన కాలం వరకు ఈ రోజు వరకు ఓల్డ్ టెస్టిమెంట్ అండ్ లాస్ట్ ప్రకటన గంధం వరకు ఆది నుంచి ప్రకటన గంధం వరకు మొదటి నుంచి అంటే ఇది కొత్త నిబంధన కాబట్టి దానికి పాత నిబంధనలు రాయబడిన వాక్యాలన్నిటినీ పూర్వకాలం ముందు రాయబడిన మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడిన అంటే ఇటన్నిటి వల్ల మన బోధ కలుగు అంటే మనకంతా అది దూసి మనం నేర్చుకోవాలా ఆ వాళ్ళు ఎట్లా జీవించారో పాత ని దేవుని బిడలో దేవుని ప్రవక్తులు ఎట్లా జీవించాడో ప్రభు నమ్ముకున్న అట్లా ఉండాలని అది మనకు బోధ అంటే మనకు బుద్ధి కలబెట్టికే రాయబడినంటారు పౌలు అక్కడ కొరండి సంఘంలో రాయబడిన చూడండి తర్వాత ముఖ్యమైన వాక్యం చూడండి మీరేకావం గలవారై ఏకగ్రీవంగా ఏకగ్రీవం అంటే ఏంటి అందరు ఎన్ని ఏకగ్రీవం అంటే ఏంటంటే ఎన్నుకోవటం అందరు ఒక వ్యక్తిని ఎన్నుకోవటం అన్నట్టు అంటే ఏకగ్రీవం అంటే అందరు ఏకంగా ఆటం ఒకటే ఏకగ్రీవం అంటే ఇక్కడ అక్కడ ఉంది వాక్యం ఏకగ్రీవంగా అన్నప్పుడు ఒక్క నోటితో అంటే ఒకటే మాట అన్నట్టు ఫ్రూట్ నోట్ల కింద ఏకగ్రీవం అంటే ఒకటే మాట చూడండి మనం ఒకటే మాట అంటే ఒకటే వాక్యము ఒకటే ఆత్మ ఒకటే దేవుడు కాబట్టి అంతా ఒకటే మన ప్రవ్వే ఏసు ప్రవ్వే కాబట్టి బాపీసం ఒకటే ఆత్మ ఒకటే చూడండి దేవుడి వాక్యం కూడా ఒకటే అంటే ఏసు ప్ర ఆయన వాక్ ఎప్పుడుగా ఆయన నిన్న నిరంతరం ఒకే రీతిగా ఉంటాడు ఆయన అని ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు కదా కాబట్టి ఇక్కడ ఏకవ అంటే ఒక్క నోటితో అన్నప్పుడు ఒకటే మాట అన్నట్టు చూడండి చూడండి ఏముంది అక్కడ మీరేక భావం అంటే మీరు ఒక్క మాట గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన ఏసు మన ప్రభు అయిన ఏసు క్రీస్తు తండ్రి యొక్క దేవుణ్ణి మయమపరిచి నిమిత్తం కాబట్టి మనమంతా కలిసి ఆయనను మైమపరచాలంట ఈ లోకమంతా ప్రతి ఒక్కరూ ఆయనను చూపించాలంట ప్రతి ఒక్కరూ ఆయనను మహిమపరచాల ప్రతి ఒక్కరు ఏకం కావాలా ఒకటే మంద కావాలా నాకు ఎక్కడొక మంద ఉంది బయట మంద కాబట్టి బయట మంద గురించి లోపల మంద రెండు మందలు కలవాలా అప్పుడు కాపరి ఒకటే మంద ఒకటే కాబట్టి ఆ మందలోకి తీసుకొని రావాలా అనేకుల్ని అని విషయం ఒక్క ఏకభావం గలవారే ఏకగ్రీవంగా మన ప్రభు ఏసు క్రీస్తు తన యొక్క దేవుని మహిమపరచు నిమిత్తము కాబట్టి ప్రతి ఒక్కరైన మహిమపరచాల క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితోనొకడు మనసు ఇందునట్లు ఓర్పునకును చూడండి ఒక్కరితో ఒకరు మనసు కలిగి ఉండాలంట అంటే మీ మనసు నా మనసు ఒకటే ఉండాలంట సరే దీన్ని నేను చూపిస్తాను చూడండి ఒకంటున్నప్పుడు కలిగిన వారు వెళ్ళినట్లు ఓర్పునకును ఆదరణకును చూడండి ఓర్పునకు ఆదరణకు కర్తే అంటే చూడండి ఆయన ఓర్పుకు కూడా కర్త ఆయన ఆదరణకు కూడా కర్త విశ్వాసానికి కూడా కర్తనే అంటే ఓర్పును పుట్టించిందే మన ప్రభు కదా మన ప్రభు నుంచి నేర్చుకుంటే ఓర్పు ఈ సృష్టిలో అంత గొప్ప ఓర్పు ఎవరు మరి వచ్చుకోలే ఆయన ఎంతో భయంకరంగా ఆయన ఆయన అంతగా భయంకరంగా చిత్రహింసలు పెట్టిన అంతగా ఓచుకోండి అలాంటి ఓర్పు ఈ ఎవ్వరు లేదు ఎవ్వరికి లేదు ఏ ప్రభు తప్ప కానీ ఆ ఓర్పును ఆ ఓర్పు కర్త అంటే ఆయన ఓర్పును పుట్టించిన వాడు కదా కాబట్టి ఆయన మాట వింటది అది కాబట్టి ఆ ఓర్పు ప్రభుత్వం మనం పొందుకుంటే ఆ ఓర్పు సహనం కలిగి మనం ఉంటామంట ఓర్పు ఆదరణకు కర్తకు దేవుడు మనకు అనుగ్రహించిన గాక చూడండి ఓర్పులకు ఆదరణకర్త దేవుడు మనకు అనుగ్రహించిన గాక కాబట్టి మనం ఆ రీతిగా ఉండాలనే విషయం చెప్తున్నాం కదా చూడండి ప్రతి ఒక్కరూ ఏకభావం గలవారై ఉండాలంట ఏకభావం గలవారి ఉండాలా అనే విషయం చెప్తుండ చూడండి ఇక్కడ ఒక వాక్యం మనం చూస్తున్నాము మొదటి కొరందలు రాసిన పత్రికలో ఫస్ట్ కొరంది పన్నెండో అధ్యాయంలో ఇది ఏ రీతిగా అన్నప్పుడు మనం ఇంకా బాగా అర్థమవుతుంది ఇక్కడ మనకు ఫస్ట్ కొరంది పన్నెండో అధ్యాయం ఇరవై ఆరో ఫస్ట్ కోరంది పన్నెండో అధ్యాయం ఇరవై ఆరో చూడండి ఇక్కడ కాగా ఒక అవయవము అవయవము శ్రమ అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును చూడండి ఒక ఒక శరీరంలో ఒక అవయవం శ్రమ పడితే మిగతాయి మొత్తం శ్రమ పడుతాయి అంట చూడండి శ్రమపడును అని ఉంది అక్కడ అంటే చూడండి యేసు ప్రభు ఆ కదా మనం అంతా అవయవను మనమంతా అవయవనం ఆయన శరీరము అంటే ఆయనలో ఒక భాగం మనం అంతా ఒక భాగం యేసు ప్రభులో ఒక భాగం ఒక భాగంలో ఒక అవయవం పనిచేయపోతే విగత అవయవం మొత్తం కష్టపడతాయి అంటే ఎందుకు తెలుసా ఒక అవయవంకి ఒక అవయంతో కనెక్షన్ ఉంటుంది అవి సపరేట్ గా పనిచేయవు అన్ని ఇమిడి కలిసి పనిచేస్తాయి అన్నట్టు ఇప్పుడు చెప్పండి మనం అర్థం చేసుకోవాలా ఈ లోకం ఆయన సృష్టి కదా ఆయన భాగమే కదా ఆయన ఆయన నుంచి వచ్చిందే కదా ఈ సృష్టి అంతా బయటికి మనమంతా ఆయన నుంచి వచ్చిన వాళ్ళమే కదా మళ్ళీ మనం ఒక మంచిగా పనిచేస్తాను మరి ఇంకొక అవయవం పనిచేస్తలేదు మరి ఆ అవయవం పని ఈ అవయవం శ్రమ ఉంటుందా లేదా అంటే దాన్ని అర్థం మనం ఎట్లా చేసుకోను ఆశ్చర్యకరంగా ఉంది కదా అంటే మన వా మన మనం ఇంతగా సంతోషిస్తున్నాం ఆనందిస్తున్నాం కానీ వాళ్ళ మన పొరుగు వారు ప్రభు నమ్మల వాళ్ళు ఆ రీతి ఆనందిస్తుండ్రా మన ఫిజికల్గా అర్థం చేసుకుంటే ఇది సంగతి చెప్పబడుతుంది కానీ రెండు విధాలు కంటే అందరూ ఆయన కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుని బిడ్డలు అర్థం చేసుకుంటే ఇదేంటే సత్యం తర్వాత వాళ్ళకు అర్థమవుతుంది వాడు కూడా ప్రభు బిడ్డనే వాడు కూడా ప్రభు వచ్చిన వాళ్ళే ప్రభు సృష్టి అని అర్థమైనప్పుడు వారు కూడా ఒక అవయవం లాగా తయారు కావాలి వాళ్ళు కూడా మనతో పాటు సంతోషించాలి అప్పుడు వాళ్ళకి ఆ విధానం అర్థమవుతుంది ఈ విధా ఈ వాక్యం అర్థమైనప్పుడు పురుగు వాళ్ళకి ఎట్లా వస్తుంది అప్పుడు అర్థమవుతుంది అన్నట్టు చూడండి అక్కడ కాగా మన ఒక అవయవము శ్రమ పడినప్పుడు దానితో కూడా శ్రమపడును ఒక అవయవం ఘనత పొందినప్పుడు అవయవములన్నీ దానితో కూడా సంతోషించును చూడండి సంతోషం దానితో కూడా అంటే ఆ అవయవంతో కూడా సంతోషించాను అంటే అది కూడా మంచిగా కావాలా అది కూడా బాగా కావాలా కదా ఒక అవయవం పని చేయిపోతే శరీరం మొత్తం డిస్టర్డ్ అప్పుడు మనం ఏం చేస్తాం డాక్టర్ దగ్గర పోయి టెస్ట్ చేసుకుని ఇది ఎందుకు పోయిందంటే ఒకదాని చూపించదు కానీ అవయవం మంచిగా అయిపోతే మిగతా అంతా మంచిగా ఉంటే కదా అంటే ఎట్లా అర్థం చేసుకుంటాం మనం చూడండి తప్పిపోయిన గొర్రె పిల్ల తొంభై వంద గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయింది ఒక గొర్రెలు ఉండి ఆ ఒక్క గొర్రె దాని లోటు అక్క ఉంది మరి ఆ ఒక్క గొర్రె కోసం వెతికింది మన ప్రభు ఆ ఒక్కడు కూడా తప్పిపోద్దు అని అన్ని ఆ ఆ గొరె పిల్ల ఎత్తికేంతవరకు దొరికేంతవరకు కానీ విడిచిపెట్టలే అది తప్పిపోయింది గొరెపిల్ల కానీ దానికోసం ప్రభు బరిగెత్తనా లేదా ఒక్కదాని కోసం బరిగెత్తనా కానీ ఈ లోకంలో మనం చూస్తే వాళ్ళు కూడా మన సహోదరులే కదా నిన్ను వాళ్ళు నీ పొరుగు ఇంకా బాగా అర్థమవుతుంది వాక్యం నిన్ను నువ్వు ఎట్లా ప్రేమించుకుని నీ పొరుగు ప్రేమించాలి కదా అప్పుడే కదా ఆయన మనం ఆయన సంపూర్ణంగా మనం ప్రేమించే సరే నేను వాక్యను ముగిస్తా చూడండి తర్వాత అటువల్లే మీరు క్రీస్తు క్రీస్తు యొక్క శరీరం ఉండి వేరు వేరు అవయవై ఉన్నారు చూడండి వేరు వేరు అవయములు ఒక్కొక్క అవయములాగా ఉన్నారంట దేవుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వేసుకున్నాడు ఒకరు ప్రవక్త కొందరు అపుస్తుల రకరకాలమైన విధానాలు ఇచ్చింది దేవుడు కానీ ఏ రీతి వ్యక్తినేమో అంతా ఒకటే ఒకటే ఆత్మని ఇవన్నీ నడిపిస్తుంది దేవుని ఆత్మ దేవుడే ఇవన్నిటిని పంచిస్తాడు అందరికీ కాబట్టి అందరూ అలాంటి పా దాంట్లో మనం అందరూ పాలు పొందాలా ప్రతి ఒక్క ప్రభులో పాలు పొందాలా ప్రభులోకి రావాలా కాబట్టి మనం అర్థం చేసుకోవాలా చివరిగా ఒక వాక్యం నేను చూసి ముగించేస్తా ఈ విధానము ఎట్లా మనం అర్థం చేసుకుంటున్నప్పుడు నీ మనసు ఎట్లా ఉండాలా మన మనసు ఎట్లా ఉండాలా అంటే మన హృదయము ఎట్లా ఉండాలన్నప్పుడు మొన్న సాయంత్రం ఒక వాక్యం చూసినాం ఏపు గ్రంథంలో చాలా ఆశ్చర్యకరమైన ఆ వాక్యాలు అన్న చూసినాం ఎప్పుడు చూడలే నాకు తెలిసి చూడండి అంత గొప్ప దేవుడు మన ప్రభు చూడండి ఆయన ఎంత గొప్ప దేవుడు ఎందుకంటే మనకు ఆ రీతికి మనల్ని బలపరుస్తూ ఉంటుంది అన్నట్టు ఇరవై అధ్యాయం పదిహేను వచ్చినా ఏంటంటే ఏబు గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేను వచ్చినంలో గుడ్డి నేను కన్నులై తిని ఒంటి చూడండి ఇది చాలా ఆశ్చర్యకరమైన వాక్యం గుడ్డి నేను కన్నులై తిని అంటే వాడు గుడ్డివాడుగుంటే నేను వాడికి కన్నులాగా ఉండాలా అంటే నా కన్ను ఓడబీకి వాడికి ఇవ్వాలనా నేను గుడ్డి వాడుగా వారి గుడ్డి వాడుగా ఉంటే నా కన్ను ఓడబీకి వారికి ఇవ్వాలి నా అంటే ఎట్లా అర్థం చేసుకుంటే ఈ వాక్యం గలతిస్తాం అంత ప్రభులు సాక్ష్యం ఇస్తే గలతిస్తాం మీరు సాధ్యమైతే నా కోసం మీ కన్నులు కూడా ఓడబీకి నాకు ఇచ్చేవాళ్ళే అంటే అంతగా ప్రభులో ఉన్నవాళ్ళు ఎట్లయిపోతే అంటే దాని అర్థమైంది ఒక మనిషికి ఎంత ప్రాధాన్యత ఇచ్చిన వాళ్ళు ఎంతగా పౌల్ని ఎంతగా వాళ్ళు ఆత్మీయంగా అర్థం చేసుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు తప్పిపోయినప్పుడు పౌలు ఎంతగానో వేదన పడతాడు అక్కడ క్రీస్తు స్వరూపం మీ మీ ఎడలో మళ్ళా నాకు ప్రసన్న విధంగా కలుగుతున్నాడు వాళ్ళు మోసపోయినారు అక్కడ మోసపోయిన మళ్ళీ నేను మిమ్మల్ని కనాలంటాడు అంటే చూడండి ఆయన ఎంతగా వేదన పడుతున్నావు ఇక్కడ ఏం చెప్తున్నా అంటే చూడండి గుడ్డి వారికి నేను కన్నునై తిని కుంటి వారికి పాదములు అంటే వారికి కుంటితనంగా ఉంటే నువ్వు వాడికి ఒక వాడికి మంచి నడక నచ్చి నువ్వు పాదంలాగా నువ్వు అంటే నీలో ఒక భాగం కావాలా ఆత్మీయంగా అర్థం చేసుకోవాలా నీలో నీ ప్రభువు అన్నాడు ప్రభులో వాడు కూడా ఒక భాగం కావాలా ఒక అవయవం కావాలా అభివంలా ప్రభుల తయారు కావాలా అనే విషయం మనం అర్థం చేసుకుంటున్నాం చూడండి తర్వాత గుడ్డివాడి కన్నునైతే అంటే వాడి గుడ్డివాడికి ఉంటే నువ్వు వాడికి చూపు రావాలంటే నీ కన్ను అంటే నీ చూపు నీకు దేవుడి కన్నులు ఇచ్చిన ఆత్మీయ నేత్రాలు నీకు ఆత్మీయ నేత్రాలు వాడికి రావాలంటే ఆయన వాడు వెలుగు చూడాలంటే ఆ గుడ్డివాడు నీలో వెలుగు వాళ్ళకి వాడి గుడి పోయి వాడి వెలుగు చూస్తారు ఎక్కడ ఉంది వాక్య విషయ గ్రంథంలో ఆ కాలంలో గుడ్డివారు చూపు పొందుతారని ప్రవచనం ఉంది అక్కడ చూడండి కాబట్టి మనం ఆ రీతిగా మన ఆ మనను మనమే సంతోషపరచుకోకుండా మనను మనమే బలపరచుకున్నా మన పొరుగు కూడా అది పంచుకోవాలా వాడు కూడా క్షేమాభివృద్ధి రావాలా ప్రభులో రక్షణ పొందాలా వాడు కూడా ప్రభులో జీవించాలా వాడు ప్రభులకు వాడు ఇతరులకు రక్షణకు నడిపిస్తాడు అది పని మనం ఆ కాలంలో వాళ్ళు ఆ సంఘంలో వాళ్ళు చేయలేదని మనకే పావులు రోమా సంఘానికి ఈ రోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు కాబట్టి ఆయన వాక్యం ఎప్పుడు ఒకటే రీతి ఉంటుంది కాబట్టి మనం ఆ రీతి మనల్ని మనమే బలపరచుకోకుండా మన ఆత్మలో కొంచెం బలపడ్డాం కాబట్టి మనతో పాటు మనం అందుకే మనం ఎక్కువగా ప్రయాసపడతాం ఏంటంటే దేవుని వాక్యం ఎక్కువ టైం పెడతా ఉంటాం మనం ఎందుకు వాక్యానికి ప్రార్థిస్తూ ఉంటే నువ్వు వాక్యం వింటే కదా సంపూర్ణంగా బలపడతావు నువ్వు వాక్యం వెళ్ళకపోతే నువ్వు ఏ రీతిగా బలపడతావు నువ్వు వాక్యం వింటా ఉంటే కొన్ని విషయాలు నీకు అర్థమైన విషయాలు దేవుడు బయలుపరుస్తూ నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు అది పట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఇంకొన్ని విషయాలు నీకు బయలుపరుస్తూ ఉంటాడు నువ్వు వాక్యనికే ప్రార్థన తీయకుండా ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతే నువ్వు ఎట్లా బలపడతావు చెప్పు కాబట్టి అందరికీ మనం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం వాక్యానికంటే చూడండి బలపడాలని ఆసక్తి మనకి ఎందుకు మనం వారికి బలపడాలన్నా ఇది తీసుకుపోయి అనేకులు చెప్పాలా ఆ జీవజలాన్ని అంతమంది దప్పికొన్నారు వాళ్ళ హుబో కదా మరి నీలో జీవజలం లేకపోతే వాళ్ళకెట్లా ఇస్తాం జీవజలం నువ్వే దప్పిక్కొన్నావు అంటే జీవజలం ఇస్తావు నిన్న చూసిన వాక్యం నీ నీ కడుపులో నుంచి జీవదారులో బయలుదేరింది కనుక నీ హృదయం నుంచి నీ హృదయంలో నుంచి జీవదారులు బయలుదేరి కనుక అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని భద్రపరుచుకో అని వాక్యం చెప్తున్నాక అందుకే మన హృదయం చాలా భద్రపరుచుకోవాలా మన హృదయంలో మన ప్రభు ఉండాలి అది పరిశుద్ధ స్థలం అందులోకెళ్ళి జీవజలం బయలుదేరుతుంది ప్రభువులో నుంచి ప్రభు నీలో ఉంటే ఆయన జీవజలం ఆయన నుంచి నీ ద్వారా బయలుదేరితే అంటే సత్యం అది అది అది పోతూ ఉంటే ఎక్కడైతే ఎండిపోయిన ఉంటుంది జీవితాలు ఉంటే అక్కడ సిగురిస్తూ ఉంటాయి ఆ జీవజలం ఎక్కడికైతే పోతుందో అక్కడ చెట్లన్నీ ఫలిస్తూ ఉంటాయంట ఎదుగుతూ ఉంటాయి అంట అది ఆత్మీయమైన సత్యం ఆ రీతిగా సత్యం ప్రకటించబడాలా నీలో నుంచి కాబట్టి మనకు మనకి దాన్ని మనలోనే మనం పెట్టుకోకుండా ఇతరులకు దాన్ని పంచుకోవాలా కాబట్టి అలాంటి కృపదేవుడు మనకు అందరికీ అనుగ్రించాలి దేవుడికి చిన్నవా కింద్రయించినాక చిన్నగా ప్రార్థన చేశాం పరిశుద్ధులకు దేవ మా ప్రియ పరులకు తండ్రి నీ ఘనమైన మహిమ గల నా మనకి స్థితులు సోత్రాలు ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని సురక్షితంగా కాపాడి నీ కృపలో భద్రపరుచుకొని మమ్మల్ని సజ్జలుగా పెట్టుకున్నారు ప్రభావా దివారాత్వ మమ్మల్ని ఆశ్చిపాలని నీకు అందాలిసయ నా దేవ నా ప్రభావ వాతో మాట్లాడిన ప్రభావ మమ్మల్ని మేమే బలపరచుకున్న కొనగా ఇతరులు కూడా మేము ఈ మేలు ప్రభావ అనేకలు పొద్దుకొలాగా ఆయన మేము వాటిని ప్రకటించాలా ఎస్ ప్రభ ఆయన మీరు కూడా ఈ లోకంలోకి అనేకలు వాటిని చూపించినారు ప్రభావ మీ బిడ్డలమైన మేము కూడా ప్రభావ అధి హృదయం కలిగి మేము చూపించాలా అలాంటి సేవా జీవితం నడిపించిన ఓ దేవ ఒక చెడిపోతేనే అవయవులు అన్నీ బంపడితే ప్రవ్వా ఓ ప్రభాన తండ్రి ఒక అవయవం మంచిగా అయితే ఆ అవయవాలన్నీ సంతోషిస్తే కాబట్టి మేమందరం కలిసి ప్రభా ఏకగ్రీగా అయి ప్రతి ఒక్క బిడ నిన్ను భయం పరచాలా ఆత్మ రక్షణ పొంది నేను భయం పరచాలా ఓ ప్రభావ అలా అలాంటి సేవలోకి మమ్మల్ని నడిపించి మీరు అభిషేకించి ప్రతి చోట మీకు మమ్మల్ని సాక్షులు పెట్టుకోండి వైరస్ బాధితులందరినీ స్వస్థపరచండి ప్రభ వ్యాక్సిన్ నుంచి మమ్మల్ని అందరూ మీ కృపల భద్రపరచుకోండి రాబోయే దినాలు ఎంత భయంకరమైన శ్రమలకాల ఉంటున్నాం ప్రభావ నైనా ఇస్తూ ప్రభా ఏ రీతిగా ప్రభా మీ ముందుకు వెళ్ళాలో మీరే మాకు మార్గం చూపించండి మీకు పరిశుధార్థన దయచేసి నా దేవరం కాయ ఎంతోమంది ప్రవ ఈ చేసిన ప్రతి కుటుంబాలు మీరు దీవించి నూతనంగా అభిషేకించి మీ సేవలో వాడుకుని ప్రభా రాని కుటుంబాలు కూడా మీరు ఆస్వాదించి బలపరిచి వాళ్ళ పని వాటిలో అంతట్లో తోడుండండి వాళ్ళ కుటుంబాలు పోషించండి బలపరిచి ప్రతి చోట మీ కొరకు మమ్మల్ని అందరినీ సాక్షిలు పెట్టుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తాం తండ్రి ఆ మేన్ వందన ప్రభా యేసుక్రీస్తు నామం బట్టి ప్రభా చేత మీరు మాతో మాట్లాడనారు ప్రభా వాక్యాన్ని కట్టి పాలింపు దయచేయండి ప్రభా ప్రతి ఒక్కరి హృదయంలో ప్రభావం మండింపబడాలా అలాంటి ఆత్మావేశం ఆత్మ నడిపి ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా మీ యొక్క అగ్ని అభిషేకం ఆత్మాభిషేకం మీరు దయచేయండి ప్రభా పరిశుద్ధురా కృపడాక అనేక రంగల దేవ రాజుల రాజా ప్రభుల ప్రభా ఏస మీకు వందనాలు ప్రభా మీరాక్రాలో ఉంది ప్రభా మేము సిద్ధపడి ఉండాల ప్రభా అనేకులను సిద్ధపరచాలా ప్రభా దేవ మీకు ఎంతో వేలాది వందనాలు ప్రభా స్వార్థపూరితమైన ప్రార్థన స్వార్థపూరితమైన సేవ ఎవరు కూడా చేయడానికి వీలది ప్రభా జీవితాలను మీక సమర్పించుకొని మీ నామంని మైమపరచడానికే ప్రభావ ప్రతి ఒక్కరి జీవితం తీర్మానించుకొని ముందుకు నడవల ప్రభా అలాంటి అభిషేకం ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి ప్రభా అలే లూయ కృపా కనికరంగల దేవ రాజుల రాజా ప్రభుల ప్రభు దేవాది దేవ మీ యొక్క బంగారు పాదలకు లెక్కలేని వందనాలు ప్రభావ పరిశుద్ధరా ఏసయ మీకెంతో వేలాది వందనాలు ప్రభా వచ్చిన ప్రతి ఒక్క బ్రదర్ సిస్టర్ మీరు ఆశీర్వదించండి ప్రభా ఎన్ని బాధలు ఎన్ని సమస్యలు ఎన్ని ఇరుకులు ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రవ్వాస క్రీస్తు నామాన్ని మహిమపరచనీకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని మీరు తేరి చూడండి ప్రవ్వా వాళ్ళ జీవితం పట్ల మీరు అద్భుత కార్యం ఆత్మీయ కార్యం జరిగించండి ప్రభావా రక్షణ మార్గంలోకి మీరు నడిపించండి ప్రవ్వాసేమి యొక్క జీవ పువ్వుట ప్రతి ఒక్కరి హృదయంలో బిక్కింపజేయండి ప్రభావా అదే లూయా దేవా మీకు ఎంతో వేలాది వందనాలు ప్రభ్వా దేవా ఈ వైరస్ బాడిన ప్రతి ఒక్క బిడ్డని మీద ప్రాధం చేసిన ప్రభావా విడుదల దయచేయండి ప్రభా రక్షణ మార్గంలోకి నడిపించండి ప్రభావ మీరే స్వస్థపరిచు ఎహోవా అని వాళ్ళు తెలుసుకోవాలా ప్రభా సహాయపడండి ప్రభా కృప చూపించండి ప్రభా కనికిరని చూపించండి ప్రభా దయగల తండ్రి ఏసయా మా తండ్రి మీకు వందనాలు ప్రభా గొప్ప ఆత్మీయ కార్యం మీరు జరిగించండి ప్రభా పరిశుద్ధురా దేవా మీకు వందనాలు ప్రభా దేవా ఇంకా వైరస్ విజృంభించబోతుంది ప్రభా మేము కాపాడబడుతున్న విధానం బట్టి మీకు వందనాలు ప్రభా ఏసా మేము ఎందుచేత కాపాడబడుతున్నామో దానికి ఒక రీజన్ ఉంది ప్రభా దేవాది ప్రతి ఒక్క హృదయంలో ప్రభా మీరు పుట్టించండి ప్రభా లేవనితండి ప్రభా నడిపించండి ప్రభా పరిశుద్ధ ఇంకా కాపుదల భద్రత మీరు దయచేయండి ఎగ్డికెంచు వేయండి దేవదతల కాపుదల దయచేయండి ప్రభావ ఏసే మీకు వందనలు ప్రభా మీరే గొప్ప ఆత్మకార్యం జరిగించండి ప్రభా మీలో సమయం కేటాయించాలా మోకరింపు జీవితం దయచేయండి ప్రభా ఆత్మీయంగా బలపరచండి ప్రభా మీలో టైం కేటాయించాలా ప్రభా మోకరింపు జీవితం దయచేయండి ప్రభా ఏసయ మీకు వందనాలు ప్రభావ గొప్ప ఆత్మకార్యం మీరు జరిగించమని ఏసు నమమ్మను ప్రాధాన్యం చేస్తున్నాం తండ్రి ఏసు క్రీస్తు కృప శాంతి సమాధానం ఆయన ఒక శక్తి నడిపింపు మనందరికీ సదాకాలం తోడై ఉండను గాకేన్ హలలుయ